जय गुदत्वा वैराग्य श्री प्रकरण मागणेशी सरस्वतई नम श्रीपादवल्लभ नरसिंह सरस्वती श्री श्री श्रीगुरदत्ताे नम श्रीगणपतिसच्चिदनंदसद्गुपादारिंदाभ्यामो नम జయగురుదత్త ఈనాటి ప్రపంచ పరిస్థితిని మొత్తంగా పెట్టుకుని ఆలోచించి చూస్తే ప్రపంచస్థాయిలో వెనక తరాల ఈ తరాలలో ఉన్నటువంటి మేధాశక్తి మరింత విపులంగా మరింత నిశితంగా ఉన్నట్టు మనకు కనిపిస్తోంది ఈ తరం మానవుడు వైజ్ఞానికంగా ఎంతో ముందుకు వెళ్లిపోతున్నాడు ఈనాటి యువకులు ఎంతటి క్లిష్ట విషయాలనైనా సరే అవరిలగా అర్థం చేసుకుని కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఇన్ని రకాలుగా మేధాశక్తి వికసిస్తున్నటువంటి ఈ మానవులలో వేదం బోధించినటువంటి ఆత్మవిద్య మీద మాత్రం ఆసక్తి కలగకపోవడానికి కారణమేమిటి అని నేను చాలాసార్లు ఆలోచించాను నాకు ఒకటే ప్రధాన కారణం కనిపించింది ప్రపంచంలో అందరూ కూడా వేదోక్తమైనటువంటి ఆత్మవిద్యను మతంగా దర్శిస్తున్నారు ప్రపంచ చరిత్రలో అనేక మతాలు పుట్టాయి కొన్ని వాళ్ళు జీవించి ఉన్నాయి సామాన్య దృష్టితో చూసినట్లయితే మతాలన్నీ హేతుబద్ధత మీద కాకుండా విశ్వాసాల సంపుటల మీద వాటి యొక్క భవనాలను నిర్మాణం చేశాయి ఈ వేద ప్రోక్తమైన విషయం కూడా ఒక మతమైనటువంటి భావనతో ఇది కూడా ఒక విశ్వాసాల సంపుటి అనేటువంటి భావనతో ఈనాటి యువకులు దీని మీద దృష్టి పెట్టడం లేదు కాని నిజానికి వేద ప్రోక్తమైనది మతం కాదు ఇది ధర్మం ధర్మం వేరు మతం వేరు ధర్మం సృష్టిలో శాశ్వతంగా ఉండేటువంటి ఫినామినాల యొక్క సముదాయం మానవ శరీరంలో మానవ మస్తిష్కంలో మానవుడికి బహిరంగంలో సృష్టిలో అన్ని చోట్లా కూడా వివిధ రూపాలలో ధర్మం తన యొక్క స్థితిని సృష్టి ప్రభుతి నుంచి సృష్టి అంతం వరకు కూడా ఒకే రకంగా నిలుపుకుంటూ ఉంటుంది ఆ సృష్టి ధర్మాలను నిర్వచించినదే వేదర్మం దానిలో భాగమే ఆత్మవిద్య ఆత్మవిద్య అంటే ఏమిటి అదేదో దూరమైన విద్య కాదు మనకి ఎన్ని రకాల విజ్ఞానాలున్నా నేనెవడిని ఎందుకు వచ్చానో ఎక్కడి నుంచి వచ్చానో ఎక్కడికి పోతున్నాను అనే ప్రశ్న మానవుడికి ఎప్పుడోప్పుడు మనస్సుకు తగలనే తగులుతుంది ముఖ్యంగా మానవుడి మేధావి అయితే తప్పకుండా తగులుతుంది ఈ ప్రశ్నకు అన్వేషణ తోడైనట్లయితే మన మనస్సు దానిమీద దృఢంగా పనిచేస్తుంది అప్పుడు మనకు వేదం సహాయం చేస్తుంది ఈ వేద సహాయం అది విశ్వాసాల మీద కాక పరిపూర్ణమైనటువంటి హేతుబద్ధత మీద ఆధారపడి ఉంది ఆ విషయం తెలియక ఈనాటి యువకులు దీని మీద దృష్టి సారించకుండా ఉన్నారు అనాదిగా మన వేద సంప్రదాయంలో ప్రశ్నించడం అనేది పాపం కానే కాదు అయితే వినయంగా ప్రశ్నించమని మాత్రం చెప్పారు వినయంగా ప్రశ్నించడం అంటే ఏమిటి అంటే కమిటెడ్ తో ప్రశ్నించవద్దు అని అర్థం నువ్వు ముందరే ఒక నిశ్చయానికి వచ్చేసి ఆతలవాణ్ణి పడగొట్టాలనే ఉద్దేశంతో ప్రశ్న వేస్తే నీకు ఉపయోగం ఏమి ఉండదు దానివల్ల అలా కాకుండా మైండ్ను ఓపెన్ గా పెట్టుకుని పోలీసు కుక్క పోలీసు వాడిని తీసుకెళ్లినట్టుగా హేతుబద్దత తర్కబద్ధత నిన్ను ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళటానికి సిద్దంగా ఉండి నువ్వు ప్రశ్న వేసినట్లయితే అటువంటి ప్రతి ప్రశ్నకి వేదంలో సమాధానం ఉంది వేదోక్తమైనటువంటి ఆత్మవిద్యలో దానికి సమాధానం ఉంది आ विषया ग निूप युवकू इतर विज्ञा शाख आदर स्वीको एंत कृषि अटंती दीक्षत अटंती श्रद्धा अट्ठी प्रीति तो आत्म विद्यों कृषि चयारो व शाश्वत आनंदा अंदर अने विश्वास तो दीजे आलोचना चू वा विषय में అనేక గ్రంథాలు అనేక రకాలుగా బోధ చేస్తున్నప్పటికీ యోగ వాసి గ్రంథం చాలా అనుకూలమైన గ్రంథంగా నాకు కనిపిస్తూ వచ్చింది ఇలా నేను ఆలోచన చేస్తున్న రోజుల్లో జిమినీ టీవీ వారు వచ్చి ఏదైనా వేదాంత విషయం మీద ప్రవచనం చేయమని అడిగినప్పుడు ఈ యోగవాసిష్ఠ మీద చెప్పినట్టయితే అది ప్రపంచానికి అంటే మేధావి వర్గానికి ఈనాటి యువక మేధావి వర్గానికి ఎక్కువ ఉపకరిస్తుంది అని భావించి ధైర్యం చేసి ఈ ప్రవచనాల్లోకి నేను దిగాను దీనికి ఎంతవరకు అర్హుణో నాకైతే నాకు తెలీదు కానీ ధైర్యం చేసి ఈనాటి మేధావి వర్గానికి మన వేద ధర్మం యొక్క తత్వాన్ని స్పష్టంగా అందజేయాలని మానవ జీవితం యొక్క తత్వాన్ని స్పష్టంగా అందజేయాలని మన యొక్క హేతుబద్దత ఎంత దృఢంగా ఉందో ఆ విషయాన్ని దృఢంగా తెలియజేయాలని మనసులో తపనబెట్టుకుని ఈ ప్రవచనాల్లోకి నేను దిగాను గురుదేవులైనటువంటి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ కూడా ఈ విషయంలో నన్ను ఎంతో ప్రోత్సహించారు నిజానికి స్వామీజీలలో శ్రీ గణపతి స్వామీజీ యొక్క చింతన ఎప్పుడూ కూడా అత్యంత ఆధునిక చింతనకి సన్నహితంగా ఉంటుంది ఆయన ఎప్పుడూ వైజ్ఞానికంగా ఆలోచన చేస్తూ ఉంటారు ఇప్పటికీ అరవై సార్లకు పైగా ప్రపంచ పర్యటనలు చేసిన మహానుభావుడు ప్రపంచంలో ఏ మూల ఎన్ని రకాల వికాసాలు వస్తున్నాయో స్వయంగా గమనిస్తున్నారు అందుచేతనే ఆయన యొక్క ఆజ్ఞజేత సర్వ్ సైంటిఫిక్ రిసెర్చ్ ఆన్ వేదాస్ అనే పేరుతో ఒక నూతన సంస్థ కూడా హైదరాబాద్లో మేము ఏర్పాటు చేశాం దాంట్లో వేదంలో ఉండేటువంటి సమస్త విజ్ఞాన శాఖల యొక్క ఆవిష్కారాన్ని అధునాతన విజ్ఞానంతో తులనాత్మకంగా పరిశీలన చేసి దాని యొక్క సత్తా ఏమిటో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ పరిశోధన జరుగుతోంది అలాగే అటువంటి ఉద్దేశంతోనే అటువంటి స్పిరిట్ తోనే వేదంలో ఉండేటువంటి ఆత్మవిద్యను కూడా హేతుబద్దంగా హేతువే కారణంగా ఉన్న విద్యగా హేతువే ఆధారంగా ఉన్న విద్యగా ప్రపంచానికి ప్రజెంట్ చేయటం కోసం ప్రపంచానికి అందించడం కోసం ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి మరో ముఖ్య కోణం కూడా ఉంది ప్రపంచంలో ఎన్ని విజ్ఞాన శాఖలున్నా ఆ విజ్ఞాన శాఖలలో ఎంత తీవ్రంగా కృషి చేసిన కొద్దీ మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అవడమే కనిపిస్తోంది తప్పితే మానసికమైన ఒత్తిడిలోంచి బయటికి వచ్చే ప్రక్రియలు ఆ విజ్ఞాన శాఖలలో ఉన్నట్టు మనకెక్కడా కనిపించడం లేదు ఆత్మవిద్య అనేటువంటి ఒక్క విజ్ఞాన శాఖలో మాత్రమే దీన్ని గనక మనం సరిగ్గా అధ్యయనం చేసినట్లయితే దీని గనక సరిగ్గా అర్థం చేసుకున్నట్లయితే దీన్ని గనక కొద్దిగా మననం చేసినట్లయితే అన్ని రకాలమైనటువంటి మానసిక ఒత్తిడిలోంచి బయటికి వచ్చి ప్రశాంతమైనటువంటి జీవనం కలిపేటువంటి సావకాశం మనకు లభిస్తుంది ఇది ఆత్మవిద్యకు ప్రత్యక్ష ఫలం అందుకోసం కూడా ఈ ప్రవచనాలు జరుగుతున్నాయి ఆత్మవిద్య అంటే ఎక్కడో దూర విద్య కాదని ఇందాకనే చెప్పుకున్నాం ఇది నాలో నా గురించి ఆలోచించుకునే విద్య నన్ను గురించి నేను ఆలోచించుకునే విద్య నా గురించి ప్రపంచం మొత్తం ఎలా ఉందో ఆలోచించుకునే విద్య కనుక ఇది కావాల్సిన విద్య కనుక దీన్ని చేతైనంతగా నేను ప్రవచనం చేస్తున్నాను మేధావులంతా కూడా హేతుబద్దతను దృష్టిలో పెట్టుకుని విశ్వాసాలకి అంధవిశ్వాసాలకి ఏమీ ఆస్కారం లేనటువంటి క్రమబద్దమైనటువంటి హేతుబద్దత దీంట్లో ఉందినటువంటి దృష్టితో ఈ ప్రవచనాన్ని గనక పరిశీలనం చేసినట్లయితే మీకు సత్ప్రయోజనం ఉంటుందని మీకు మనవి చేస్తున్నాను ఆ దృష్టితో వీటిని పరిశీలించవలసిందిగా కోరుతున్నానులభ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుదరవిందాభ్యా ओन्नमो ब्रमादिभ्यो ब्रह्म विद्यासदर्तृभ्यो वंश ऋषिभ्य परमिभ्यो महद्यो गुरभ्योप्ल प्रज्ञान घन प्रत्यग्थ्रहमस्मी मनसर्थापक्रमे यत्युस्तन्न मजाननम जय गुदत्त ही యోగవాసి గ్రంథం ద్వారా తత్వ మననం చేయడం కోసం ఉద్యుక్తులమవుతూ ఉన్నాం విష్ణునామాన్ని ధరించినటువంటి ఈ విక్రమనామ సంవత్సర ప్రారంభంలో శ్రీరామ నవరాత్రులు జరుగుతున్నటువంటి పవిత్ర పర్వదినాలలో శ్రీరాముడే కథానాయకుడుగా ఉన్నటువంటి యోగవాసి గ్రంథం ద్వారా తత్వ మననం చేయడానికి మనమంతా సమాయత్తులం కావటం మన అదృష్టం భారతీయ ఆధ్యాత్మిక గ్రంథ ప్రపంచంలో రెండు గ్రంథాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది వాటిలో మొదటిది ప్రపంచ ప్రసిద్ధి పొందినటువంటి భగవద్గీత రెండవది వాల్మీకి మహాకవి రచించినటువంటి యోగవాసి వీటిలో యోగవాసిష్ఠ గ్రంథం యొక్క విశేషమేమంటే నారాయణు యొక్క అనుగ్రహం చేత తత్వ విద్యను సంపాదించినటువంటి నరుడు తాను సంపాదించినటువంటి తత్వ విద్యను నారాయణుడికే మళ్లీ నివేదన చేసుకోదలచి ఆ నారాయణుడినే శిష్యుడినే నిపంతో ఎదురుకుండా కూర్చోబెట్టుకుని తన తత్వ ఆయనకు ఉపదేశరూపంగా మనవి చేసుకున్న గ్రంథం యోగవాసి దీనికి భిన్నంగా నారాయణుడే స్వయంగా సంకటంలో పడ్డ నరుడికి తత్వ విద్యను ఉపదేశించినటువంటి గ్రంథం భగవద్గీత ఈ రెండు గ్రంథాలలో కూడా ఎక్కడా శాస్త్రవాదాలుండవు విషయాన్ని సూటిగా వివరణ చేయటం వీటిల్లో ఉంటూ ఉంటుంది అయితే మళ్ళీ వీటిలో రోజుల ధరబడి విశ్రాంతిగా మహాసభలో మహాత్ముల సన్నిధానంలో జరిగినటువంటి ఉపదేశం యోగ అందుకనే ఇది మొత్తం కలిపి ముప్పై రెండు వేల శ్లోకాల దీనికి భిన్నంగా యుద్ధ సమయంలో హడాడిగా చేసినటువంటి ఉపదేశం భగవద్గీత దానికి తగ్గట్టుగానే అది సంగ్రహంగా ఉంటుంది మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు సుమారుగా ఏడు శ్లోకాలు యోగవాసి గ్రంథం అతి విపులంగా ఉండటం చేత ఎక్కడా సందేహాలకి తావు లేకుండా ఉంటుంది వాల్మీకి మహర్షి రాసినటువంటి ఈ గ్రంథాన్ని కొంతమంది యోగ మరికొంతమంది జ్ఞానవాసిష్టమని ఉత్తర రామాయణమని మహారామాయణమని వాసిష్ఠ రామాయణమని ఈ రకంగా పండితులంతా వ్యవహరిస్తూ ఉన్నారు సాంప్రదాయకంగా వస్తున్నటువంటి పండితులంతా కూడా దీని రచించిన మహాకవి వాల్మీకి మహర్షి నిర్ణయం చేస్తూ ఉన్నారు అయితే ఆధు ఆధునికులైనటువంటి కొందరు పండితులు ఇది భగవద్గీత తర్వాత వెలసిన గ్రంథమేమో అని ఆలోచన చేస్తూ ఉన్నారు అయితే పూర్వరామాయణంలోనూ ఈ యోగ వాసింలోనూ కూడా ఉన్నటువంటి అంతర్గత సాక్ష్యాలను పరిశీలన చేసినట్లయితే మనకు ఇది వాల్మీకి మహర్షి రాసిన గ్రంథం ఏంటానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తూ ఉంటుంది భగవద్గీత సంగ్రహంగా చేసిన ఉపదేశం కావడం వల్ల భగవద్గీతలో చేసిన ఉపదేశాలు కొన్ని చోట్ల విస్పష్టంగా లేకపోవడం అందువలనే తరువాత తరువాత కాలాలలో అనేక మంది ఆచార్యులు వేరువేరు వ్యాఖ్యానాలు రాసేందుకు అవకాశం ఏర్పడింది యోగవాసిష్టంలో మాత్రం వాల్మీకి మహర్షి అలాంటి సావకాశం ఎక్కడా కూడా ఏమాత్రం అట్టి పెట్టలేదు వాల్మీకి మహర్షి ప్రతి విషయాన్ని కూడా అత్యంత విస్పష్టంగా విపులంగా సూటిగా ముందు వివరిస్తాడు ఆ తరువాత తాను ప్రతిపాదించిన సిద్ధాంత విషయాలను ఆ మహాకవి అందమైన కథల రూపంలో మనకు అందిస్తాడు మళ్లీ కథలు చెప్పిన తర్వాత ఈ కథల్లో తాను పెట్టిన సంకేతాలను మనం సరిగ్గా అందుకోలేకపోతామేమో అని ఆ సంకేతాలను మళ్లీ తనే స్వయంగా వివరణ చేస్తాడు అందుచేత ఈ విధంగా క్రాస్ చెకింగ్ రూపంలో గ్రంథం అంతా నడుస్తుంది గనక ఎక్కడా సందేహాలకు రెండో రకమైనటువంటి వ్యాఖ్యానానికి ఈ లేకుండా ఉంటుంది ఈ గ్రంథం భగవద్గీత తర్వాత వేదాంత శాస్త్రాన్ని పండితులంతా ఏం చేశారంటే దుర్వ్యాఖ్యానాలకు వీలు లేకుండా ఉండటం కోసం పారిభాషిక పదాలతో కట్టుదిట్టం చేసేశారు భగవద్గీత అనంతరం వచ్చిన గ్రంథాలలో ఎక్కువగా అధ్యాస ఉపాధి సవిశేషమని నిర్విశేషమని బాధ అనిర్వచనీయమని ఈ రకంగా అనేక రకాలైన పారిభాషిక పదాలు అపారంగా విస్తారంగా వాళ్ళు ఏర్పాటు చేశారు ఆ గ్రంథాల నిండా అవి కనిపిస్తూ ఉంటాయి యోగ వాసిని భగవద్గీతలో గాని అటువంటి పారిభాషిక పదాల ఆడంబరం మనకి ఎక్కడా కనిపించదు పూర్వ ఉపనిషత్తుల్లో కూడా ఆ పదాల యొక్క ఆడంబరం మనకి అంతగా కనిపించదు ఈ యోగవాసిష్ట గ్రంథంలో ఎంతసేపటికి స్పందన స్ఫురణ వాసన ఉల్లాసము లీల వివర్తము ఆభాసము ఈ రకాలైనటువంటి పదాలు మనకి ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా అనాదిగా వస్తున్నటువంటి ఉపనిషత్తుల్లో కనిపిస్తున్నటువంటి పదాలే అంతే కాకుండా సనాతనంగా ఉపనిషత్తుల్లో ఏ రకమైనటువంటి ప్రబోధ విధానాన్ని వేదాలు స్వీకరించినాయో అటువంటి విధానాన్నే వాల్మీకి మహర్షి కూడా స్వీకరించి దీంట్లో తత్వ ప్రతిపాదన చేశాడు అందుచేత వాల్మీకి మహర్షి ఉపయోగించినటువంటి పదాలని బట్టి ఆయన చేసినటువంటి విషయ ప్రతిపాదన రీతిని బట్టి కూడా ఈ యోగవాసి వంటి గ్రంథాన్ని వాల్మీకి మహర్షి తప్పితే మరెవ్వరూ రాయలేరు అని మనం విస్పష్టంగా చెప్పుకోవచ్చు అయితే ఈ గ్రంథాన్ని వాల్మీకి మహర్షి ఎప్పుడు రాశాడు ఎందుకు రాశాడు అనే విషయాలను పరిశీలన చేసినట్లయితే ఈ విషయంలో మనకున్న సందేహాలు సమూలంగా తొలగిపోతాయి శ్రీమద్ రామాయణంలోనూ ఇప్పుడు ఈ యోగ కూడా అంతర్గతంగా ఉన్న సాక్షాధాలను పరిశీలించినట్లయితే మనకి కొన్ని విషయాలు స్పష్టమవుతాయి ఏమంటే శ్రీరామచంద్ర ప్రభు రాజ్యాధికారంలో ఉన్నటువంటి సమయంలో జగద్గురువైనటువంటి నారద మహర్షి వాల్మీకి మహర్షి దగ్గరికి విచ్చేసి రామకథాసారాన్ని ఆయనకు సంగ్రహంగా ఉపదేశం చేశాడు ఇంచుముంచుగా అదే ప్రాంతంలో బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి సాక్షాత్కరించి నువ్వు రామకథను మహాకావ్యంగా రచించవేయని ప్రోత్సాహం చేశాడు ఆ విధంగా బ్రహ్మదేవుడు యొక్క ఆజ్ఞ వల్ల శ్రీమద్ రామాయణ మహాకావ్య రచనను ప్రారంభించినటువంటి వాల్మీకి మహర్షి ఇంకా రచన సాగిస్తూ ఉన్న సమయంలోనే లవకుశుల యొక్క జన్మ జరిగింది అంటే వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమంలో లవకుశులు జన్మించే సమయానికి ఇంకా రామాయణ రచన చివరి దశలో ఉందన్నమాట అయితే ఆ మహాకవి మొట్టమొదట్లో బాలకాండ మొదలుకొని యుద్ధకాండ వరకు ఆరు కాండలు రాసినట్లయితే అక్కడికి గ్రంథ పరిసమాప్తికి బావుంటుంది అని భావన చేశాడు ఎందుకంటే యుద్దకాండ చివరిలో శ్రీరాముడి యొక్క దిగ్విజయము శ్రీరాముడి యొక్క పట్టాభిషేకము అంతా కూడా మంగళాంతంగా చాలా బాగా ఉంటుంది ఆ విధంగా యుద్దకాండతో రామాయణ పరిసమాప్తి చేద్దామని ఆలోచన చేసి ఆ విధంగానే ఫలశ్రుతి కూడా చెప్పేసి గ్రంథానికి ఒక విధంగా పరిసమాప్తి తీసుకువచ్చాడు కానీ ఈ లోపల తన సొంత ఆశ్రమంలోనే లవకుశులు జన్మించడం మొదలైనటువంటి సన్నివేశాల వల్ల ఆయన మనసును యొక్క మనస్సును కొంతవరకు మార్చుకున్నాడు ఉత్తరాఖండ్ కూడా రచించి మొత్తం రామాయణాన్ని ఏడు కండలుగా తయారు చేయాలి అని ఆయన నిశ్చయం చేసుకున్నాడు ఇలా నిశ్చయం చేసుకోవడానికి ఆయనకి మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి ఏమంటే అధ్వర్యువేదము అనే ప్రసిద్ధి పొందినటువంటి యజుర్వేదంలో ఆ వేదాన్ని ఏడు భాగాలుగా విభాగం చేసి ఆ భాగాలను యజ్ఞాల్లో వినియోగం చేస్తున్నారు వేదవేత్తలంతా కూడా రామకథను వేదంతో సమానంగా వ్రాయాలని తను సంకల్పించాడు అందుచేత అధ్వర్య వేదానికి అనుగుణంగా రామాయణాన్ని కూడా ఏడు కాండలుగా విభాగం చేస్తే కాని ఆ వేద సమత్వం రాదు అది ఒక ఆలోచన ఇరవై శ్లోకాలతో ఒక్కొక్క వెయ్యికి ఒక్కొక్క అక్షరం చొప్పున ఇరవై నాలుగు గాయత్రి మంత్రాష్ట్రాలు రామాయణం చేయాలని కూడా ఆయన మొట్టమొదటిలో సంకల్పం చేశాడు ఆ సంకల్పం కూడా ఈ ఉత్తర వస్తే గానీ పూర్తి కాదు అంతేకాకుండా పూర్వరామాయణం రాసేటప్పుడు అక్కడక్కడ తన కొన్ని విషయాలను కొంచెం గ్రంథ గ్రంథులుగా వదిలేశాడు అటువంటి గ్యాప్స్ అన్ని కూడా లింక్అప్ కావాలంటే కూడా ఈ ఉత్తరకాండ రాసి దాంట్లో ఆ విషయాల్ని కూడా పూరణ చేయాలి అంచేత ఈ రకమైనటువంటి ఆలోచనలన్నీ పెట్టుకుని ఆయన ఏడవ కాండగా ఉత్తరకాండ కూడా రాద్దామని నిర్ణయం చేసుకుని అది కూడా పూర్తి చేసి ఏడు కాండల రామాయణ మహాగ్రంథాన్ని పూర్తి చేశాడు పూర్తి చేసిన తర్వాత మొట్టమొదటగా ఆ మహాకవి తన యొక్క ఈ గ్రంథాన్ని తన యొక్క ముఖ్య శిష్యుడైనటువంటి భరద్వాజ మునికుమారుడికి ఉపదేశం చేశాడు ఈ భరద్వాజుడు అనేటువంటి మునికుమారుడు ఎప్పటినుంచో ఆయన దగ్గరే ఉండి తపస్సును అభ్యాసం చేస్తూ ఉన్నాడు యోగాభ్యాసం అది చేస్తూ ఉన్నాడు ఆయన మంచి పండితుడు భరద్వాజ మునికుమారుడు తర్వాత లవకుశులకు కూడా వాల్మీకి మహర్షి ఈ గ్రంథాన్ని ఉపదేశం చేశాడు అయితే శ్రీరామాయణ రచన చేసేటప్పుడు వాల్మీకి మహర్షికి బాలకాండలోనే రచనాపరమైనటువంటి ఒక చిక్కు వచ్చి పడది ఏమిటంటే విశ్వామిత్ర మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి శ్రీరామచంద్రుణ్ణి యాగరక్షణ కోసం తనతో పంపమని వచ్చి ఒకటే హడావిడి చేయడం మొదలాడు ఆ సమయంలో దశరథ మహారాజు బయటికి చెప్పుకోవడానికి వెళ్లిన రహస్యం ఒకటి వాళ్ళ ఇంట్లో ఉంది ఏమిటంటే ఆ సమయానికి శ్రీరామచంద్రమూర్తికి కేవలం పన్నెండు సంవత్సరాల వయస్సు అంత చిన్న వయస్సులోనే శ్రీరాముడికి ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో దశరథ మహారాజు గైతే తెలియదు కానీ తీవ్రమైన వైరాగ్యం వచ్చేసి ఆ వైరాగ్యం వల్ల ఏదీ పట్టకుండా కేవలం స్తబ్దుగా ఉండిపోతున్నాడు ఆయన ఏమీ పట్టించుకోవడం లేదు అన్నం కూడా సరిగ్గా తింటలేదు బట్ట కూడా సరిగ్గా కట్టుకోవడం లేదు అటువంటి సమయంలో ఈ విశ్వామిత్ర మహర్షి వచ్చేసి మీ అబ్బాయిని నాతో పంపించమని హడావిడి చేస్తున్నాడు కుటుంబ రహస్యం గనక మహారాజ కుటుంబం గనక విషయాన్ని బయటికి చెప్పడం ఇష్టం లేక మా పిల్లవాడు చిన్నవాడని ఒకసారి అంటున్నాడు నేనే వచ్చి యుద్దం చేస్తా అంటున్నాడు దీనికి తోడు రాముణ్ణి వదిలిపెట్టడం కూడా మనసుకు కష్టంగా ఉంది ఇలా ఏదో మతానికి దాన్ని మెల్లిమెల్లిగా వాయిదా వేద్దామని చూస్తే వశిష్ఠ మహర్షి మధ్యలో దాన్ని జోక్యం చేసుకుని ఎందుకంటే విశ్వామిత్ర మహర్షి కోపం పెరిగిపోతోంది ఇప్పుడు జోక్యం చేసుకోపోతే విషయం శుతిమించిపోతుందని గ్రహించి వశిష్ట మహర్షి కాస్త జోక్యం చేసుకుని దశరథ మహారాజుకి నశ చెప్పి రాముణ్ణి పంపించవయ్యా విశ్వామిత్రుడితో నీకే ఇబ్బంది లేదని చెప్పాడు అప్పుడు హదని దశధ మహారాజ్ చెప్పాడు అసలు విషయం అది కాదండి మా అబ్బాయి చాలా వైరాగ్యంగా ఉంటున్నాడు అది ఏం వైరాగ్యం అర్థం కాదు కాని మొత్తం స్తబ్దుగా ఉంటున్నాడు అది వాడి పరిస్థితి ఏం చేయాలో నాకు తోచడం లేదు అని చెప్పాడు అప్పుడు విశ్వామిత్ర మహర్షి వశిష్ఠ మహర్షి ఇద్దరు కలిసి శ్రీరాముణ్ణి పిలిపించి ఆయనకు కలిగినటువంటి తత్వ సందేహాలను పూర్తిగా తొలగించి ఆయనలో ఉన్నటువంటి స్తబ్ధత్వాన్ని అకర్మణ్యత్వాన్ని కూడా పూర్తిగా తొలగించి వేశారు అలా వారి యొక్క తత్వ విద్యా ఉపదేశం పొందిన తర్వాతనే శ్రీరాముడు తారకాసంహారం చేశాడు సీతాకళ్యాణం చేసుకున్నాడు ఆ తరువాత రావణ సంహారం చేశాడు ఎన్నో మహాకార్యాలు చేశాడు అయితే ఈ శ్రీరామ వైరాగ్య ఘట్టాన్ని బాలకాండలోనే గనక ప్రవేశించబెట్టినట్టయితే వాల్మీకి మహర్షికి ఒక చిక్కు ఏమిటంటే ఈ విషయాన్ని ఎత్తుకుని అక్కడ విశ్వామిత్ర వశిష్ఠ మహర్షులు చేసినటువంటి బోధంతా చెప్పకపోతే ఆ ఘట్టానికి అందరాలి చెబితే గ్రంథం మొదట్లోనే పెద్ద వేదాంత చర్చ పెరిగిపోయి మున్ముందుగా తాను చేయబోయేటువంటి కావ్య వర్ణనలు సంబంధించినటువంటి సన్నివేశాలు మొదలైనవన్నీ కూడా పేలమైపోతాయి అంటే మొత్తం మీద రామాయణ కావ్య శరీరంలో సమతూకం దెబ్బతింటుంది అందువల్ల ఏం చేయాలా అని ఆలోచించి వాల్మీకి మహాకవి తెలివిగా ఆ పూర్వరామాయణంలో ఈ శ్రీరామ వైరాగ్య ఘట్టాన్నే లేకుండా పూర్తిగా ఎత్తేశాడు ఆ సన్నివేశం ఎత్తుకోలేదని కాని ఆ మహాకవి స్వయంగా తత్వ విద్య చేత తత్వ విద్య రసమయమైనటువంటి ఘట్టాన్ని ఎలా వదిలిపెట్టామా ఏం చేయడమా అనే ఆలోచనలో పడి కొంతకాలం ఆ ఘట్టాన్ని బాగా మననం చేసి ఈ గ్రంథాన్ని వేరుగా ఒక గ్రంథంగా రాద్దాన్లేని సంకల్పం చేశాడు ఆ విధంగా ఆయన ఈ యోగవాసిష్ట గ్రంథాన్ని రచన ప్రారంభించాడు కానీ అప్పటికే కొంత వయసు మళ్ళీపోవడం వల్ల సీతాదేవి భూగర్భంలో కలిసిపోవడం మొదలైన ఘట్టాల్లో తను కూడా వల్ల ఆయనకి వయస్సు కూడా కొంచెం దాటిపోవడం వల్ల రచన అంత చురుగ్గా సాగడం లేదు అయితే ఇక్కడ ఉన్నటువంటి దివ్య రహస్యమేమంటే ఉత్తమోత్తమ గ్రంథ రచనలు జరిగేటప్పుడు ఆ రచనలను చేయించేది అదృశ్యంగా ఉండేటువంటి దివ్య శక్తులే తప్పితే ఈ కవుల యొక్క గాని మరోటి గాని కారణం కాదు ఈ కవుల యొక్క నిరుత్సాహం వల్ల అవి ఆగిపోవు కూడా ఎంతటి మహాకవుల విషయంలో అయినా సరే ఇదే సత్యం వాల్మీకి మహర్షి విషయంలో కూడా ఇదే సత్యం నిరూపణ ఎలాగంటే వాల్మీకి మహర్షి యొక్క యోగ రచన అలా మందమందంగా సాగుతూ ఉన్న రోజుల్లో ఒక వింత సంఘటన జరిగింది ఏమంటే వాల్మీకి మహర్షి దగ్గర తపో విధానాలలో శిక్షణ పొందుతూ ఉన్నటువంటి భరద్వాజుడనే మునుకుమారుడు తన గురువుగారి ద్వారా రామాయణ గ్రంథాన్ని ముందే ఉపదేశం పొందాడు ఆ కుర్రవాడికి తన గురువుగారి యొక్క కవితా మాధుర్యం అంటే అంతులేని పరవశం ఆ పారవశ్యంతో అతను సావకాశం కుదిరినప్పుడల్లా దేశదేశాలకు పోయి ఆ గ్రంథాన్ని గానం చేసి తన గురువుగారి యొక్క కీర్తిని విస్తరింపజేస్తూ ఉండేవాడు అదొక సరదాగా అతనికి ఉంటూ ఉండేది అయితే ఆ భరద్వాజ మునికుమారుడు అప్పటికే అనేక యోగ సిద్ధులు సాధించినటువంటి మహాయోగి గనుక కేవలం దేశదేశాలకు మాత్రమే కాకుండా లోకలోకాలకు కూడా పోయి రామాయణ గానం చేస్తూ ఉండేవాడు అలాగే ఒకసారి మేరుశిఖరం మీద ఒక గొప్ప దేవసభ జరిగింది ఆ సభకు సాక్షాత్తుగా బ్రహ్మదేవుడే అధ్యక్షత వహించి ఉన్నాడు అటువంటి మహాసభలో ఈ భరద్వాజ మునికుమారుడు రామాయణ గానం చేసేటువంటి సవకాశం వచ్చింది భరద్వాజ మునికుమారుడు పొంగిపోయి మహానందంగా మహోత్సాహంగా బ్రహ్మాండంగా రామాయణ గానం చేశాడు ఆ గానం విని బ్రహ్మదేవుడు స్వయంగా పులకించిపోయాడు తాను ప్రోత్సాహించేగా ఉద్భవించింది మహాకావ్యం రామాయణం అనే మహాకావ్యం ఆ కావ్యంలో ఉన్న సౌందర్యానికి ఆయన సమ్ముగ్ధుడయ్యాడు ఈ కుర్ర గాన సౌందర్యానికి కూడా ఆయన సమ్ముగ్ధుడయ్యాడు అందుచేత సంతోషపడి ఆ బ్రహ్మగారు ఈ కుర్రవాడిని దగ్గరకు పిలిచి నాయన చాలా బాగా గానం చేసేవయ్యా భరద్వాజముని కుమారా నాకు చాలా సంతోషంగా ఉంది నువ్వేదన్నా వరం కోరుకోవయ్యా అన్నాడు అయితే భరద్వాజ మునుకుమారుడు మనం ఎప్పుడైదో కుర్రవాడని కుర్రవాడని శిష్యుడు గనక వ్యవహరిస్తున్నా తప్పితే ఆయన సామాన్యుడు కాదు చాలా పరిణతమైనటువంటి మేధా సంపత్తి కలవాడు ఎప్పుడైతే సాక్షాత్ బ్రహ్మదేవుడు స్వయంగా తనకు వరం ఇస్తానని ఎప్పుడైతే అవకాశం ఇస్తున్నాడో ఆ అవకాశాన్ని అతడు ఏమాత్రము స్వార్థానికి వినియోగించుకోకుండా దేవదేవా సమస్త జీవులకు కూడా దుఃఖం పూర్తిగా తొలగిపోయే ఉపాయం ఏమిటో అది నాకు చెప్పు ఇదే నాకు కావాల్సిన వరం అన్నాడు ఆ కుర్రవాడు ఏమంటున్నాడో చూడండి నాకొక్కడికి దుఃఖం పోవాలంటే లేదు నాకేదో సిద్ధులు కావాలంటే లేదు నాకేదో స్వర్గాది లోకాలు కావాలంటే లేదు నాకు మోక్షం కూడా కావాలని ప్రత్యేకంగా కోరడం లేదు సమస్త జీవులకు దుఃఖం ఎలా తొలగుతుందో ఆ ఉపాయం చెప్పండి ఇదే నాకు వరం అంటున్నాడు ఇది అతను వాల్మీకి మహర్షి దగ్గర నుంచి నేర్చుకున్నటువంటి త్యాగం అతను నేర్చుకున్న విద్య అందుచేత ఈ కిటుకు గ్రహించినటువంటి బ్రహ్మగారు చాలా సంతోషపడి నవ్వుతూ ఇలా అన్నాడు ఏమిటయ్యా దానికోసం నన్ను ప్రత్యేకంగా వరం అడగాల మీ గురువుగారే కొత్తగా గ్రంథం రాస్తున్నాడు కదా ఆయన దగ్గర మెల్లిగా ఆ గ్రంథాన్ని ఉపదేశం పొందినట్లయితే నీకు నువ్వు కోరుకున్నటువంటి దుఃఖాన్ని తరించేటువంటి విద్యంతా దాంట్లో కరతరామలకంగా నీకు వచ్చేస్తుంది కదా దానికోసం నన్ను వరం కోరుతాం మీ గురువుగారు రాసేటువంటి గ్రంథం సామాన్యమైంది కాదు తస్మిన్ శృతే నరో మోహాత్ సమగ్రాత్ సంతరిష్యతి సేతునే వాంబుధే పారం అపార గుణశాలిన అని చెప్పాడు ఆయన అంటే ఓ భరద్వాజముని కుమార ఈ సంసారమంతా ఒక మహాసముద్రం అనుకుంటే మీ గురువు గారు ఆ యోగవాసిష్ట గ్రంథం ఆ సముద్రం మీద వంతిన మానవులు వంతెన మించి నదులను దాటేసినట్టుగా ఈ యోగవాసిష్టమనే వంతెనతో సంసారం సముద్రాన్నే దాటివేయగలరు అంతటి బ్రహ్మాండమైన వంతెన మీ గురువుగారు తయారు చేస్తున్నాడు అందుచేత మీ గురువుగారి ప్రార్థించవయ్యా ప్రార్థిస్తే ఆయన బోధిస్తాడు ఉపదేశిస్తాడు నువ్వు కోరుకున్న వరం దాంతోనే నీకు తీరిపోతుంది అన్నాడు ఆ విధంగా గ్రంథం ఇంకా పూర్తి కాకముందే ఆ గ్రంథాన్ని గురించి బ్రహ్మదేవుడు స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చేశాడు చూడండి ఎంత గొప్ప గ్రంథం కానీ దీన్ని బట్టి మరో విషయం కూడా మనకేం తెలుస్తోందంటే ఆ గ్రంథం ఇంకా భౌతికంగా రూపు దాల్చక ముందే ఆ గ్రంథం ఎట్లా వస్తుందో బ్రహ్మగారికి తెలుసు అందుకే దాని గురించి ముందుగానే చెప్పేస్తున్నాడు ఆయన అటువంటి మహత్తర గ్రంథం ఇది లోకంలో మహాకవులు రచించేటువంటి మహాగ్రంథాలన్నిటికీ వెనక కూడా ఇటువంటి దివ్యశక్తులు ఇలా పనిచేస్తూ ఉంటాయి అనటానికి ఇదే నిదర్శనం సరే అదల్లా ఉంచండి బ్రహ్మగారు ఆ విషయం చెప్పాడు కాని భరద్వాజం అనుకుమారుడు కొంచెం భయపడుతున్నాడు ఎందుకంటే ఆ రోజుల్లో శిష్యుడు ఇప్పటి శిష్యులు లాంటి వారు కాదు వాళ్ళు బ్రహ్మదేవుడు దగ్గరైనా సరే స్వతంత్రంగా మాట్లాడగలరు కానీ గురువుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఫలానా ఉపదేశం చేయండి నాకు ఈ మంత్రమే ఉపదేశం చేయండి నాకు ఈ రకమైనటువంటి శిక్షణ ఇవ్వండి అని గురువుగారి దగ్గర కండిషన్లు పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళకు ఉండేది కాదు భరద్వాజుడు అంటే సామాన్యుడు కాదు అప్పటికే మేలు శిఖరం దాకా ప్రయాణం చేయగలిగినటువంటి యోగ సిద్ధులు సాధించిన మహాయోగి అటువంటి వాడికి కూడా గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు నాకు ఈ విద్య బోధించండి మీరు రాస్తున్న గ్రంథం నాకు బోధించండి అంటానికి గుండెలు సాటం అది భయం కాదు గురుభక్తి ఎలా ఉండాలో ఆ గురుభక్తికి లక్షణం అలా ఉంటుందన్నమాట ఇది ఆదర్శమైనటువంటి గురుప్రాయం ఎలా ఉండాలో దీన్ని బట్టి మనకు తెలుస్తోంది బ్రహ్మదేవుడు కూడా భరద్వాజ ముని ఉన్నటువంటి ఈ వినయాన్ని గురు భక్తిని చూసి చాలా సంతోషపడి సరే నేనే మీ గురుగారి దగ్గరికి చెప్పేస్తానయ్యా నీతోనే వస్తా అన్నాడు అని చెప్పేసి ఆ కుర్రవాడిని వెంట పెట్టుకుని వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చేసాడండి ఈ చూడండి ఏదో అక్కడ వరం ఇచ్చేసి వెళ్ళిపోవడం కాదు ఆయనే స్వయంగా వచ్చేసి ఆ కుర్రవాడితో కలిసి ఆ వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి బ్రహ్మదేవుడు వచ్చేసరికి ఆ బ్రహ్మదేవుని చూసేసరికి వాల్మీకి మహర్షి గారికి ఒళ్ళు తెలియలేదు ఆ భక్తి పారవశ్యంలో పొంగిపోయాడు వచ్చిన మహర్షి కాళ్ళు గడుకున్నందుకు నీళ్లు ఇచ్చాడు ఏవో పూజలు చేశాడు కానీ ఏం చేస్తున్నాడో అంతా తతరబాటే ఏమీ అర్థం కావడం లేదు తనకే సరిగ్గా తెలియడం లేదు అంతా ఆయన భక్తి పారవశ్యంలో ఒళ్ళు తెలియకుండా ఏదో పూజలు చేస్తుంటే ఆ పూజల్ని గురించి ఉపచారాలని గురించి బ్రహ్మదేవుడు గారు అంతగా పట్టించుకోలే పట్టించుకోకుండా చెప్పదలుచుకున్న విషయాన్ని సుడిగా చెప్పేశాడు ఏమిటంటే ఓ మునివర్య నువ్వు ఇప్పుడు రచించడం ప్రారంభించినటువంటి గ్రంథం చాలా గొప్పది ఆ విషయం నీకు అర్థం కావడంలా నేనేదేదో వేదాంత చర్చంతా పెట్టేసి ఆ గ్రంథాన్ని ఊరికే పించి వారేస్తున్నానేమో అని నీకు అనిపిస్తోంది కానీ అసలు సత్యం ఏమిటంటే నువ్వు పూర్వరామాయణంలో ఏ రాముడి యొక్క చరిత్ర అయితే చెప్పావో ఆ రాముడు యొక్క అసలైన స్వరూపాన్ని నువ్వు ఈ గ్రంథంలో వర్ణిస్తున్నావు ఇది వేదాంతం అంటే వేరే కాదు శ్రీరామచంద్రమూర్తి యొక్క అసలైన తత్వమయమైనటువంటి సత్యమైన స్వరూపమే వేదాంతం కనుక శ్రీరామ స్వరూపాన్ని నువ్వు ఈ గ్రంథాల్లో వర్ణిస్తున్నావు తప్పితే మరోటి కాదు అందుచేత ఏమాత్రము విసుగ్గాని అనాసక్తి గాని నువ్వు దగ్గర రానియకూడదు ఈ గ్రంథాన్ని మధ్యలో ఆపేయరాదు ఈ గ్రంథాన్ని ఏమాత్రమో తగ్గించరాదు ఈ గ్రంథం వల్ల సమస్త లోకాలకు ఉపకారం జరుగుతున్నాయ్యా సంసార సాగరాన్ని దాటానికి లోకులకు ఇది పడవగా పనిచేస్తుంది వంతెనగా పనిచేస్తుంది అందుచేత నువ్వు ఏమాత్రమో కూడా బధకించకుండా ఏమాత్రమో కూడా అశ్రద్ధ చూపకుండా ఈ గ్రంథాన్ని పూర్తిగా రచించు ఈ మాట నీకు చెప్పడం కోసమే ప్రత్యేకంగా ఇక్కడి దాకా వచ్చాను నేను ఎందుకంటే నువ్వు చేసేది లోకహితార్థమైన పని గనక దీన్ని మధ్యలో నువ్వు ఆపరాదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు చెప్పేసి ఆయనతో ఆయన అంతర్ధానమై వెళ్ళిపోయాడు వచ్చిన బ్రహ్మదేవుడు ఈ భరద్వాజ మునుకుమారుడికి నువ్వు బోధించవయ్యా అని చెప్పకపోగా ఆ విషయం పక్కన పెట్టేసి ఆ గ్రంథాన్ని త్వరగా పూర్తి చేసేయని చెప్పేసి వెళ్ళిపోయాడు తప్పితే మరో ఎత్తుకోలేదు అయితే వాల్మీకి మహర్షి గారికి ఏమీ సరిగ్గా అర్థం కావడం లేదు ఆయన భక్తి ఆవేశంలో ముణిగిపోయినాడు ఆయన పరిస్థితి ఎలా ఉందో ఆయనే చెప్పుకున్నాడు ఎలా ఉందంటే బ్రహ్మగారు వచ్చాట వచ్చి ఏం చెప్పాడో ఎవడదానికి అర్థం కావట్లేదు ఇంతలో ఆయన మాయమైపోయాట ఒక మహాసముద్రంలో పెద్ద అల లేచిందిట ఇరే అల లేచిందని చూసే లోపలే డమ్మును పడిపోయి మళ్ళీ నెలలో కలిసిపోయింది అక్కడేం లేదుట అలా ఉంది బ్రహ్మగారు వచ్చి వెళ్లిపోయిన సన్నివేశం అలా ఆయన రసమయమైనటువంటి స్థితిలో ఉండగా అలా కొంతసేపు భక్తి ఆవేశంలో సమయం గడవగా మెల్లిగా ఆయన కొంచెం స్వస్థితికి వచ్చాడు కొంచెం భక్తి ఆవేశం తగ్గింది అప్పుడు మెల్లిగా ఆయన తేరుకొని శిష్యుని పిలిచి అబ్బాయి భరద్వాజముని కుమారా బ్రహ్మదేవుడు వచ్చాడయ్యా ఆయన ఏదో చెప్పాడు నాకేమిటో సరిగ్గా అర్థం కాలేదు నువ్వు సరిగ్గా విన్నావా ఆయన ఏమన్నాడా కష్టం సరిగ్గా చెబుతావా అన్నాడు చూడండి భక్తి అంటే ఎలా ఉంటుందో అయితే భరద్వాజమును కుమారుడు మాత్రం అంతకుముందే బ్రహ్మగారిని చూసి కొంత మాట్లాడి వచ్చి ఉన్నాడు గనక ఆయన కంట్రోల్ ఉన్నాడు అందుచేత ఆయన బ్రహ్మగారు ఏం మాట్లాడుతున్నాడు ఏమిటి ఆ వాక్యాలు అర్థమేయటం జాగ్రత్తగా మననం చేసి ఆయన ఉచ్చరించినటువంటి ప్రతి వాక్యాన్ని ధారణ చేస్తున్నాడు హృదయంలో బుర్రలో కనుక అక్షరం కూడా పొల్లు పోకుండా బ్రహ్మదేవుడు ఏమి చెప్పాడో ఆ వాక్యాలన్నీ కూడా మళ్లీ తన గురువుగారైనటువంటి వాల్మీకి మహర్షికి ఆ భరద్వాజ మునుకుమారుడు మనవి చేశాడు అప్పటికి వాల్మీకి మహర్షికి బ్రహ్మగారి భావం పూర్తిగా అర్థమైంది ఓహో ఈ భరద్వాజ మునికుమారుడితో ప్రత్యేకంగా కలిసి వచ్చి వాడి సమక్షంలో ఈ గ్రంథ ప్రస్తావన చేయడం వల్ల ఈ గ్రంథాన్ని ఈ కుర్రవాడికి ఉపదేశం చేయాలనేది కూడా బ్రహ్మగారి మనస్సులో భావన రా అని గ్రహించాడు ఎందుకంటే ఆయన స్వయంగా మహాకవి కవి హృదయానికి బాగా తెలుస్తుంది అందుచేత ఏం చేశాడంటే ఆయన చాలా సంతోషపడి బ్రహ్మగారి అనుమతి అయినందుకు త్వరగా గ్రంథరచన చేయమని బ్రహ్మగారి ఆజ్ఞ కూడా తనకు వచ్చినందుకు సంతోషపడుతూ ఇహప్పటి నుంచి కూడా ఆ భరద్వాజ మునికుమారుడిని పిలిచి అప్పటి తాను రాసినటువంటి గ్రంథాన్ని భరద్వాజ మునికుమారుడికి వినిపించేశాడు వినిపించేసి దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని గురించి పరిశీలన చేశాడు అయితే ఆ ఎప్పుడైతే భరద్వాజముని కుమారుడు పూర్వగ్రంథాన్ని వినడం ప్రారంభించాడో అతను మెల్లిగా ధైర్యం తెచ్చుకుని అడిగాడు ఏమంటే గురుదేవా మరి పూర్వరామాయణం పరిశీలన చేసి చూస్తాను చూస్తున్నా కదా నేను గానం చేస్తూ ఉన్నా కదా దాంట్లో చూస్తే ఒక్కొక్కసారి శ్రీరాముడేమో సంసార వ్యామోహంలో సంసార దుఃఖాల్లో కొట్టుకుపోతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది కొన్ని చోట్ల చూస్తే ఆయన మహా మహాతత్వజ్ఞుడేమో నిత్యమో తన యొక్క ఆత్మస్థితిలో విద్యామయమైన స్థితిలో ఉంటూ ఈ లోక ప్రవర్తనంతా చేశాడేమో అనిపిస్తూ ఉంటుంది ఒకసారి ఇట్లా అనిపిస్తుంది ఒకసారి అట్లా అనిపిస్తుంది అలాగే మహాతల్లి సీతాదేవి ఉంది ఆవిడ కూడా అంతే ఒకసారి అజ్ఞానురాళ్ళ లాగా ప్రవర్తిస్తుంది ఒకసారి మహాజ్ఞాని లాగా ప్రవర్తిస్తూ ఉంటుంది మరి గురుదేవా మరి ఆనాడు శ్రీరాముడు కాని సీతాదేవి గాని లక్ష్మణుడు గాని ఇతర సోదరవర్గం గాని హనుమంతుడు గాని వీరంతా కూడా ఈ సంసార యాత్ర ఎట్లా జరిపారు లోపల జ్ఞానులుగా ఉంటూ పైకి ఈ సంసార యాత్ర నడిపారా లేక ఈ సంసారంలో కొట్టుకుపోతూ మామూలు సంసారుల్లాగానే అజ్ఞానుల్లాగానే ఈ సంసారంలో వాళ్ళు నడిచారా ఈ విషయం నాకు సరిగ్గా అర్థం కావడం లేదు మీరు నాకు ఉపదేశించవలసింది అని అడిగాడు అప్పుడు వాల్మీకి మహర్షి గారు బాగా ఉంది మంచి ప్రశ్న వేశావని చెప్పి సంతోషించి తన యొక్క భావనకు కూడా బాగా పనికొస్తున్న ఆలోచించి తను అప్పటి వరకు రాసినటువంటి గ్రంథం కూడా ఆ భరద్వాజ మునికుమారుడికి వినిపించి అప్పటి నుంచి ఏ రోజుకారోజు తన రచనంతా కూడా ఆ భరద్వాజ మునికుమారుడికి వినిపిస్తూ ఆ విధంగా ఆయన గ్రంథరచనను కొనసాగించాడు ఈ విషయాన్ని వాల్మీకి మహర్షి స్వయంగా योगवासी ग्रंथम यांभ आ महाक्रंथमय पीठिक विनवे मनपोट वाली ओहो भरद्वाज मुन सामा अपड़के अनेक योग साधन స్వర్గలోకానికి మేరు శిఖరానికి స్వయంగా సశరీరంగా వెళ్లగలిగే అంత సాధించినవాడు సాక్షాత్తుగా బ్రహ్మగారితో మాట్లాడే అంత శక్తి గలవాడు అటువంటి వాడికి ఈ యోగవాసి గ్రంథాన్ని ఉపదేశం చేయడం కోసం ఆయన గ్రంథరచన చేశాడు వాల్మీకి మహర్షి కనుక ఈ గ్రంథాన్ని ఎవరు చదవాలయ్యా అంటే భరద్వాజముని యోగ యోగిఖరాలను అధిరోహించిన తర్వాత అటువంటి వాళ్ళు మాత్రమే ఈ గ్రంథాన్ని పఠించాలి తప్పితే మనకి ముట్టుకునేందుకు కూడా అర్హత లేదు అనే భావం దీంట్లోంచి కొంచెం కొంచెం వస్తోంది ఇది వచ్చిందంటే ఇక మనం ఆ గ్రంథం పుట్టుకోలేం దానికి ముందే దూరం నుంచి నమస్కారం పెట్టి వెళ్ళిపోతాం అయితే వాల్మీకి మహర్షి యొక్క ఉద్దేశం ఇది కాదు ఆయన మనస్సులో భావం ఏమిటంటే ఈ గ్రంథానికి నేను కర్తను కాదయ్యా నేను కర్తనేది కేవలం నావమాత్రమైన విషయమే బ్రహ్మదేవుడు యొక్క సంకల్పం వల్ల ఆ బ్రహ్మదేవుడు యొక్క దివ్యశక్తి వల్ల ఈ గ్రంథం ఆవిర్భవించింది తప్పితే ఇది నేను కర్తగా రచించిన గ్రంథం కాదు దీంట్లో నాకు కర్తృత్వం ఏమీ లేదు అని వినయంగా చెప్పుకోవాలనేదే వాల్మీకి మహర్షి గారి యొక్క ఉద్దేశ్యం ఆ మంచి ఉద్దేశ్యంతోనే ఆయన ఈ ఘట్టాన్ని చెప్పాడు కానీ ఈ చెప్పే రీతిలో మనకి ఓహో దీనికి భరద్వాజుల్లాంటి లాంటి మహాయోగులు తప్పితే మనకి సాధ్యం కాదురాబాబు అనే భావం కూడా కలిగే అవకాశం వచ్చింది మనం ఈ గ్రంథానికి పనికిరాము అనేటువంటి భావం కలిగేందుకు సన్నివేశం వచ్చింది ఈ విషయాన్ని గ్రహించి వాల్మీకి మహర్షి మనకు ఇటువంటి ఆలోచన పోగొట్టడం కోసం మరొక సన్నివేశాన్ని కూడా ఆ గ్రంథంలో చేర్చాడు ఈ భరద్వాజ మునికుమారుడి ఘట్టం తర్వాత రెండోసారి వేరే ఘట్టాన్ని ఆయన ప్రవేశపెట్టాడు ఏమిటంటే ఆ సన్నివేశం ఈ వాల్మీకి మహర్షి యోగవాసి గ్రంథ రచన పూర్తి చేసిన ఆ ప్రాంతాల్లోనే అరిష్టనేయమైనటువంటి ఒక మహారాజు ఉండేవారు ఆయన చాలా ధర్మాత్ముడుగా ఉండి చాలా కాలం రాజ్యం చేశాడు పెద్దవాడి కొంచెం ముసలితనం రాగానే రాజ్యం కాస్త కొడుకులు అప్పజెప్పేసి ఆ రోజుల్లో అందరికీ ఉండేటువంటి పద్ధతి ప్రకారంగానే ఆయన తపోవనాలకు వెళ్లిపోయాడు తపోవనాలకు వెళ్లి అక్కడ మంచి తీవ్రంగా తపోనిష్టలో కాలక్షేపం చేస్తున్నాడు అరిష్టనయ్య మహారాజు గారు తపో దీక్షలో ఉన్నాడు అని చెప్పేసి దేవేంద్రుడికి తెలిసింది వ్యవహారం అంత దేవేంద్రుడికి కొన్ని డ్యూటీలున్నాయి ఎవరైనా తీవ్ర తపస్సులు చేస్తూ ఉంటే వారిని పరీక్షించవలసిన బాధ్యత ఆయనకుంది ఎందుకంటే ఆయన దేవరాజు గనక ఆయనకి ఆ బాధ్యత ఉంది ఈ కలికాలంలో కొంతమందికి ఈ విషయం తెలియక దేవేంద్రుడు అసూయాగ్రస్తుడని ఏవేవో మాటలు కలిపేసి ఇంద్రుణ్ణి తులకన చేసి మాట్లాడటం ఒక పద్ధతిగా ఏర్పాటు చేసుకుంటున్నారు అది ఉచితమైన పని కాదు ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథలో కూడా ఇంద్రుడి యొక్క పరీక్షల వెనకాలన్న తత్వం ఏమిటి ఆయన బాధ్యత ఆయన పరీక్షలు ఎలా చేస్తాడు ఎవరికి చేస్తాడు ఎందుకు చేస్తాడు అనే విషయం అది కూడా మనకి తెలుస్తుంది ఇంట్లో ఎలాగంటే అరిష్టనయ మహారాజు తపస్ చేస్తున్నాడని ఎప్పుడైతే ఆయనకు తెలిసిందో ఆయన తపస్సు ఏ స్థాయికి వచ్చింది అని దేవేంద్రుడు పరిశీలించాడు ఒక స్థాయికి అర్థమైంది వెంటనే దేవేంద్రుడు ఏం చేశాడంటే ఒక దేవదూతని పిలిచి నువ్వు ఒక దేవభిమానాన్ని తీసుకుని ఆ రాజర్షి దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించాడు ఆ దేవదూత విమానంతో సహా సరాసరి అరిష్టనయ్య మహారాజు గారి దగ్గరికి వచ్చి హే రాజర్షి నీకు సశరీరంగా స్వర్గంలో నివసించేంత యోగ్యత వచ్చేసి నువ్వు చేసిన తపస్సు వల్ల అందుచేత దేవేంద్రుల వారు నీకోసం ఈ విమానం పంపించారు కనుక నువ్వు ఈ విమానం మీద ఎక్కి సరాసరి స్వర్గలోకానికి వచ్చేవయ్యా అని కబురు చేశాడు ఆ దేవదూత ఆ మాట చెప్పాడు ఎంతో వినయంగా చెప్పాడు చాలా ఆదరంగా చెప్పాడు ఎవరు అది అయితే ముసల్ వారు గారు కొన్ని గట్టివాడే ఎప్పుడైతే దేవేంద్రుడి దగ్గర నుంచి ఇలా కబురు వచ్చిందో ఈయన కూడా అంతకంటే వినయంగా కృతజ్ఞతలన్నీ చెప్పి ఆ దేవత గారిని కాస్త మెల్లిగా మెత్తపరిచి అయ్యా నా కొన్ని విషయాలు తమరు చెప్పాలి ఏమిటంటే నన్ను ఏదో స్వర్గానికి రమ్మంటున్నారు చాలా సంతోషమే కృతజ్ఞతలే కానీ మీ స్వర్గంలో ఉండే విశేషాలేమిటి ఈ భూమిలో మేము రాజ్యం చేసి అనేక దుఃఖాలు అనుభవించాం ఎంతో అధికారం చలాయించాం ఈ భూమి కంటే మీ స్వర్గంలో ఏదైనా గొప్పదనం గానీ విశేషాలు గాని ఉన్నాయా అది ఒకటి రెండోది ఏమిటంటే ఆ స్వర్గంలో నన్ను శాశ్వతంగా ఉండనిస్తారా లేదా కొంతకాలం పోయిన తర్వాత గెంటేస్తారా ఒకవేళ గనక నన్ను స్వర్గం నుంచి బయటికి పంపించేటట్లయితే పంపించే విధానమేమిటి సగౌరవంగా పంపిస్తారా మెడబెట్టి గంటిస్తారా అంచేత ఈ వివరాలు మీ యొక్క పద్ధతులు ఏమిటో నాకు కొంచెం అది నాకు తెలియజేయవలసిందే అని ఆ దేవదూత గారిని ఈ అరిష్టనయ మహారాజు గారు ప్రశ్నించాడు ఈ దేవదూత గారు చాలా చిక్కుల పడ్డాడు కొంచెంసేపు ఆలోచించాడు చివరికి మెల్లిగా అన్నాడు అయ్యా రాజర్షి నువ్వేమో మంచి తపస్సులో ఉన్నావు నీ పోటీ వాళ్ళ దగ్గరేమైనా లౌక్యం చెయ్యకూడదు అబద్ధాలు చెప్పకూడదు కాని నేను కబురు చెప్తే కబురు అందించడానికి వచ్చాను కాని నన్ను పట్టుకుని నువ్వేదో ప్రశ్నలు నీవేస్తే అట్లాగా కాని నువ్వు అడిగేవు గనక నిజం చెప్పక తప్పదు కనుక చెప్పేస్తాను విను మా స్వర్గం ఉందే అది సుఖాలమయం అంతా సుఖమే అక్కడ కష్టం ఉండదు అయితే సుఖాలమయం అన్నాం కదా అందరి సుఖము ఒకే స్థాయిలో ఉండదు ఈ భూలోకంలో మానవులు చేసుకున్న పుణ్యాన్ని బట్టి మా స్వర్గలోకంలో సుఖాల స్థాయి మారిపోతూ ఉంటుంది అయితే ఇంకొక అంశం కూడా ఉంది మామూలుగా అయితే చెప్పకూడదు గాని నువ్వు అడిగేవు గనక చెప్పక తప్పదు అంతా సుఖాలున్నాయి అంతా బానే ఉంది గాని మా స్వర్గంలో అసూయల బాధ ఒకటి మాత్రం అది బాగా కనిపిస్తూ ఉంటుంది ఈ అసూయ వల్ల ఒక్కోసారి పోట్లాట్లు ఒక్కోసారి కోట్లాట్లు ఇవి కూడా జరుగుతూ ఉంటాయి భూలోకంలో ఎక్కువ పుణ్యాలు చేసుకుని స్వర్గంలో ఎక్కువ సౌఖ్యాలు సంపాదించేటువంటి స్థాయికి వచ్చిన వాళ్లకు తమ కంటే తక్కువ స్థాయి సౌఖ్యాల్లో ఉన్న వాళ్ళని చూస్తే కొంచెం సంతోషంగా ఉంటుంది తమ ఎక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళని చూస్తే కింది వాళ్ళ ఉంటుంది అందుచేత కొంచెం కొంచెం గందరగోళం జరుగుతూ ఉంటుంది ఇంకో చిక్కి ఏమిటంటే నేను ఎంతకాలం ఈ స్వర్గంలో ఇంకా ఉంటాను ఇవాడికి నా పుణ్యం బ్యాలెన్స్ ఎంత అని అడిగితే చెప్పే నాథుడు ఎవడలే ఎక్కడ ఏ రోజుకి మన పుణ్యం అయిపోతుందా మనకి చెప్పరు ముందరగా ఒక రోజును ఉన్నట్టుండి పుణ్యం అయిపోయింది అని స్వర్గం నుంచి టకామని గిండి పారేస్తూ ఉంటారు వాళ్ళు గింటే సమయం వచ్చేసరికి అప్పటిదాకా సుఖాలు అనుభవించి ఉన్నటువంటి ఈ జీవులంతా కూడా మేము వెళ్లం బాబు మొండికెత్తుతూ ఉంటారు దాంతో వాళ్ళని మెడబట్టి గింటేయాల్సిన పరిస్థితి వస్తూ అందువల్ల వాళ్ళు ఏ ఏడుస్తూ అదులైపోతూ ఉంటారు ఇది మా పరిస్థితి శాశ్వతంగా స్వర్గంలోనూ ఉంచుతారా ఉంచరా అని నన్ను అడిగారు మీరు మహారాజా అది మీకే కాదు నాకు కాదు ఎవరికి కూడా అటువంటి స్థానం స్వర్గంలో ఉండదు ఎవరికైనా కాలంధీరంగానే స్వర్గం నుంచి పంపించేయలసిందే పంపించేటప్పుడు ఎవడైనా ఏడుస్తూ పోవలసిందే ఎవరైనా అంతే నువ్వైనా అంతే నేనైనా అంతే ఇంద్రుడైనా అంతే ఎవరైనా అంతే పరిస్థితి ఇది నేను చెప్పాను మాత్రం అతను చెప్పోకు విషయం ఇది అన్నాడు ఇహ పోతే మరో విశేషం కూడా ఇతో చెప్ప తప్పదయ్యా మా స్వర్గంలోకి వచ్చాక సుఖాలు వరుసగా అనుభవిస్తూ వెళ్లిపోవడం తప్పితే పొద్దున పూట జపం చేసుకుంటానండి రాత్రిపూట సుఖాలు అనుభవిస్తానండి ఇటు పుణ్యము వస్తూ ఉంటుంది అటు సుఖము వస్తూ ఉంటుంది అని ఈ విధంగా ఏదో అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ మీ భూలోకంలో కొంత పుణ్యం సంపాదించుకుంటూ ఉంటాం కొంత సుఖాలు అనుభవిస్తూ ఉంటాం ఈ రకమైన ప్రణాళిక మా స్వర్గంలో సాగదు ఏడు రాత్రి మగండు సుఖాలే అయిపోయేదాకా ఉంటాం అయిపోయిన తర్వాత కంటిన్యూ చేసి ఉంటాం ఇంతకంటే ఇక్కడ వేరే మార్గం లేదు సంగ్రహంగా విశేషాలని చెప్పేశాను అయినా మీరు వచ్చాక మీకే స్వయంగా తెలుస్తాయి కదా సరే ఏదో అడిగారు కనుక చెప్పాను ఇక విమానం ఎక్కండి చాలాసేపు అని నేను వచ్చి మళ్ళీ ఇంద్రుడు గారు ఏంటంత ఆలస్యం ఏదని అడుగుతారు కనుక త్వరగా విమానం ఎక్కండి అన్నారు ఎప్పుడైతే దేవదేవత ఇలా చెప్పాడో ఆ అరిష్టనయ మహారాజు గారు పదార్థ నమస్కారం పెట్టాడు మహాప్రభో నీ స్వర్గానికో నమస్కారం మీ ఇంద్రుడి గారికో నమస్కారం నీ నమస్కారం నాకు ఇట్లాంటి స్వర్గం వద్దే వద్దు శరీరం ఉన్నంతకాలం ఇక్కడే ఈ భూమి ఇలాగే తపస్సు చేసుకుంటూ ఉంటాను చాదైతే ఈ జన్మలోనే ఆ పరమాత్మలో ఐక్యమయ్యేటువంటి స్థితిని సంపాదిస్తాను చేతకాకపోతే ఈ తపస్సు ఇలా చేస్తూ ఈ శరీరం ఇక్కడే రాలిపోతుంది మళ్లీ వచ్చే జన్మలో ఈ సంస్కారంతో ఈ తపస్సు ఇలాగే కొనసాగిస్తాను ఎన్ని జన్మలైనా సరే పరమాత్మలో ఐక్యమయ్యేందుకోసం తపస్సు కొనసాగిస్తాను తప్పితే మీ స్వర్గసుఖాలు నాకు వద్దు ఎందుకంటే ఈ భూలోకంలో రాజ్యాలు సుఖాలు అని నేను చూసేశా మీ స్వర్గలోకంలో చెప్పేదానికి దీనికి కొంచెం స్థాయిలో భేదం తప్పితే విధానంలో భేదమే లేదు అంచేత నాకు ఈ భూలోక సుఖాలు వద్దు నీ స్వర్గలోక సుఖాలు వద్దు దయచేసి నన్ను అపార్థం చేసుకోవద్దు మిమ్మల్ని అను అవమానం చేస్తున్నా నే అనుకోవద్దు నేను ఇహలోక సుఖాలు వద్దని చేతుల్లో ఉన్న రాజ్యాన్ని నాంతడు నేనుగా వదిలేసి పిల్లలకు అప్పచెప్పేసి ప్రజల్ని వదిలేసి అక్కడ స్నేహాలను వదిలేసి అక్కడ సుఖాలను వదిలేసి అన్నీ వదిలేసి ఈ అడవిలో తపస్సు దేనికోసం పరమాత్మలో ఐక్యం కావడం కోసం నా లక్ష్యాన్ని మాత్రం నేను చెదరగొట్టుకోను అందుచేత ఓ దేవదూదా నువ్వు నన్ను ఆశీర్వదించు మే దేవేంద్రుని వారి యొక్క ఆశీస్సులు కూడా ప్రార్థిస్తున్నానని వారికి మనవి చేయి అంచే తప్పితే నన్ను స్వర్గన రామని బలవంతం చెయ్యొద్దు అని ఆయన స్పష్టంగా చెప్పేశాడు ఈ దేవదూతు గారికి ఇదేమిట్రా ఏదో విర్రి మహారాజులాగా ఉన్నాడు వీడు చూస్తేను ఇలాంటి విర్రిభాగాలు కూడా దొరికాడేమిటా అని సరే ఆయన ఇటు చూసి ఈయన కదిలే పద్ధతిగా లేదని గ్రహించేసి ఆ విమానం బుచ్చుని వెనక్కి వెళ్ళిపోయాడు వెళ్లి దేవేంద్రుడికి జరిగిందంతా చెప్పేశాడు దేవేంద్రుడికి లోపల లోపల చాలా ఆనందం అయిపోయింది చాలా మంది మహర్షులను పరిశీలన చేస్తున్నా గానీ ఇంత నిజాయితీతో ఇంత నిష్కామంగా నిష్కల్మషంగా ఇంత నిర్మలంగా తపస్సు చేసేవాళ్ళు ఎక్కడా కనపరచడం లేదు ఈ రాజు చాలా శ్రద్దగా తపస్సు చేస్తున్నాడు చాలా గొప్పవాడిగా ఉన్నాడు ఇటువంటి వాడికి నేను ఏదైనా సహాయం చేయాలి అని ఆయన సంకల్పం చేశాడు ఎందుకంటే దేవేంద్ర పదవిలో ఉన్నటువంటి బాధ్యత ఇదే ఎవరైతే నిష్కామంగా తపస్సు చేస్తారో వారికి దేవేంద్రుడు సహాయం చేస్తాడు చేయాలి అండ్ డ్యూటీ అది అయితే ఎవరైతే సకామంగా చేస్తారో తపస్సులు వారి విషయంలో ఆయన ఏం చేస్తాడంటే పరిశోధన చేస్తాడు ఏం పరిశోధన వీడి కోరిక లోకానికి మేలు కలిగిస్తుందా లేక కీడు కలిగిస్తుందా అని పరిశీలన చేస్తాడు వీడి కోరిక గనక తీరితే లోకానికి కీడు కలుగుతుంది అనుకున్నట్లయితే వాడి తపస్సు చెడగొట్టేందుకు ఆయన ప్రయత్నం చేస్తాడు అలా కాక ఈ తపస్సు వల్ల లోకాలకు కూడా కొంత మేలే జరుగుతుంది ఏం తప్పులేదులే అనుకున్నట్లయితే అప్పుడు కూడా మళ్లీ ఆయన పరిశీలన చేస్తాడు ఏమనంటే ఇలాంటి వరాన్ని పొందే యోగ్యత ఈ వ్యక్తికి ఉందా లేదా అని మళ్లీ ఆయన పరిశీలన చేస్తాడు ఆ విధంగా బంగారాన్ని ఒరిపిడి రాయి మీద గీసినట్లుగా తపస్సుల్ని పరిశీలన చేసి ఆ పరిశీలనలో లెగ్గిన వారికి వారి కోరికలు తీరేట్టుగా ఆయన తపస్సుల్ని సిద్ధింపజేస్తాడు ఇది దేవేంద్రుడి యొక్క బాధ్యత విధానం ఆ విధానం ప్రకారమే ఇప్పుడు అరిష్టనేమి మహారాజుకి సహాయం చెయ్యాలి అని దేవేంద్రుడు నిర్ణయం ఆ నిర్ణయం జరిగింది గనక ఈ మహారాజుకి మనం ఏదైనా సహాయం చెయ్యాలి అని ఆయన నిర్ణయం చేసుకున్నాడు ఎందుకంటే దేవేంద్రుడుగా ఆయనకున్న బాధ్యత అది ఈయనకి ఏ రకంగా సహాయం చేయటమా అని దేవేంద్రుడిసేపు ఆలోచించాడు వెంటనే ఆయనకి పూర్వం మేరుశిఖరం మీద దేవసభలో భరద్వాజమునికుమారుడికి బ్రహ్మగారికి మధ్యలో జరిగినటువంటి సంభాషణ గుర్తొచ్చింది భరద్వాజమునికుమారుడు శ్రీమద్ రామాయణ గానం చేయటం దానికి సముగ్ధుడై బ్రహ్మదేవుడు వరం కోరుకోమనటం ఆ సందర్భంలో బ్రహ్మదేవుడు వశిష్ఠ మహర్షి రచన చేస్తు ఉన్నటువంటి యోగవాసి గ్రంథాన్ని గురించి మెచ్చుకోవడం ఇవన్నీ దేవేంద్రుడికి వెంటనే గుర్తొచ్చాయి ఆనాడు ఏం జరిగిందంటే ఇంకా పూర్తికాని గ్రంథాన్ని గురించి దేవేంద్రుడు యొక్క సమక్షంలో బ్రహ్మదేవుడు ఎప్పుడైతే అంత మెచ్చుకున్నాడో ఓహో ఇదేదో చాలా విశేషమైన లాగా ఉందే ఎలా నడుస్తోంది ఏమిటి అని ఎప్పటికప్పుడు దేవేంద్రుడు ఆ గ్రంథాన్ని గురించి ఒక కన్ను వేసి అట్టి ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ గ్రంథరచన పూర్తయింది ఆ గ్రంథంలో ఉన్నటువంటి విషయాన్ని ఆ గ్రంథంలో ఉన్నటువంటి సౌందర్యాన్ని చూసి దేవేంద్రుడు అప్పటికే చాలా సంతోషించి సముగ్రుడై ఉన్నాడు ఇప్పుడు అరిష్టనేమి మహారాజు గారి విషయంలో దేవేంద్రుడికి ఆ వాల్మీకి రచించినటువంటి యోగ వాసి మాట గుర్తొచ్చింది గుర్తొచ్చి వెంటనే దేవదేవతతో ఏమన్నాడంటే అబ్బాయి నువ్వు మళ్లీ వెంటనే బయలుదేరు ఈ విమానమే తీసుకెళ్లిపో తీసుకెళ్లి ఆ రాజుగారిని విమానంలో ఎక్కించుకుని ఈ మాట మన స్వర్గానికి తీసుకురాకు సరాసరి వాల్మీకి మహర్షి గారి ఆశ్రమాన్ని తీసుకెళ్లి వాల్మీకి మహర్షి గారి ఆశ్రమంలో మహర్షి గారికి ఈ అరిష్టనేయ మహారాజు గారిని పరిచయం చేసి నేను పంపించానని చెప్పి ఈ మహారాజు గారు నిష్కామైన తపస్సు చేస్తున్నాడండి అందుకోసం దేవేంద్రుల వారు వీరికి యోగవాశిష్ట గ్రంథాన్ని ఉపదేశించవని మిమ్మల్ని ప్రార్థిస్తున్నారు అని వినయపూర్వకంగా మహర్షి గారి దగ్గర మనవి చేయి అలా మనవి చేసి ఈ రాజుగారిని ఆ గురువుగారికి అప్పచెప్పేసి నువ్వు వచ్చేసేయి అని చెప్పి ఆ దేవతను మళ్ళీ పంపించాడు సరే దేవత గారు విమానం తీసుకుని వచ్చి మహారాజు గారి దగ్గరికి వచ్చి మహారాజా నీ పంట పండింది దేవేంద్రుల వారు ఎందుకు చాలా ప్రసన్నలయ్యన్నారు వారు నిన్ను తీసుకెళ్లి వాల్మీకి మహర్షి గారికి అప్పజెప్పమన్నారు అని చెప్పి ఎవరైతే చెప్పాడో ఆ రాజుగారు చాలా సంతోషించి వెంటనే విమానంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్లాడు దేవేంద్రుడు చేసినటువంటి ఉపకారానికి ఆ మహారాజు చాలా సంతోషిస్తూ ఎప్పుడైతే వాల్మీకి మహర్షి గారి యొక్క దర్శనం జరిగిందో అప్పుడు వెంటనే భక్తి పూర్వకంగా ఆ మహర్షి పాదాల మీద పడి హం ప్రభజ్జే అంటూ నన్ను శిష్యుడిగా స్వీకరించవలసింది నేను మోక్షం కోసం మీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి ఆయన మిమ్మల్ని శరణు పొందుతున్నాను అని చెప్పేసి ఆ గురువు స్వీకరిస్తూ ఆ వాల్మీకి మహర్షి యొక్క పాదాల మీద పడ్డాడు ఎప్పుడైతే దేవేంద్రుడి యొక్క సిఫారసుతో వచ్చాడో దీన్ని గురించి మళ్లీ తను వేరే పరీక్షలు చేయాల్సిన అవసరం వాల్మీకి మహర్షికి ఏమీ లేదు ఎందుకంటే దేవేంద్రుడు పంపించాయంటే తనకంటే తీవ్రంగా పరీక్షలు చేసే పంపిస్తాడు అందుకోసమే వాల్మీకి మహర్షి గారు తృప్తిపడి ఆయనకు వెంటనే ఆదరంగా దగ్గరికి తీసుకుని ఆ మహారాజు గారికి తాను రాసినటువంటి యోగవాశిష్ట గ్రంథాన్ని ఉపదేశం ఈ ఘట్టాన్ని వాల్మీకి మహర్షి గారు భరద్వాజ ఘట్టం తర్వాత చెప్పాడు చెప్పడం వల్ల ఏం జరిగిందంటే మానవులందరికీ కూడా ఈ యోగవాసిష్ట గ్రంథం కావలసిందే మానవులందరూ దీన్ని చదవచ్చు చదివి తీరవలసిందే చదివితే లాభం కలుగుతుంది అని చెప్పినట్లయింది అయితే దీంట్లో ఇంకో పాయింట్ కూడా చెప్పినట్లయింది ఏమిటంటే ఈ గ్రంథాన్ని చదవాలంటే ఉన్న ఏకైక యోగ్యత ఏమిటంటే వాడు నిష్కాముడయి ఉండాలి నిస్వార్థుడయి ఉండాలి స్వార్థము కామము రెండు వదిలిపెట్టినటువంటి స్థితి ఉంటే చాలు ఎవడైనా సరే దీన్ని చదవచ్చు చదివితే ఉపయోగం ఉంటుంది అని చెప్పినట్లు కూడా అయింది ఈ కథ వల్ల ఎందుకంటే వేదాంత విద్యకి ఎప్పుడైనా కావలసినటువంటి మొట్టమొదటి శారద ఏమిటంటే వాడు నిష్కాముడయిండాలి నిష్కామత్వాన్ని అభ్యసించకపోయినట్లయితే ఏ వేదాంతము మనస్సుకు పట్టదు కనుక ఆ విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనకి వాల్మీకి మహర్షి చెప్పాడు బాగుంది అంతవరకు సమంగానే కానీ ఈ కథ కూడా మనకు చిక్కు ఏమిటంటే అరిష్టనే మహారాజు అంటే ఎటువంటి ఆయన చేదులో ఉన్న రాజ్యాన్ని వదిలేసినవాడు నంబర్ వన్ ఆ తర్వాత రాజ్యం వదిలేసి అరణ్యాలకు తపస్సుకోవడం కోసం వెళ్ళినవాడు ఆ తపస్సు కూడా ఎంత తపస్సు చేశాడు సశరీరంగా స్వర్గం వచ్చేంత తీవ్రమైన తపస్సు చేశాడు ఆ తపస్సు చేసిన తర్వాత తీరా దేవ విమానం వస్తే నాకక్కలేదు పోవయ్యా అని తిరస్కరించే అంత గుండెధైర్యం కలవాడు అంత తీవ్రమైన నిష్కామత కలవ ఓహో సశరీరంగా స్వర్గానికి వెళ్లేంత తపస్సు చేసిన ఉత్తమ స్థితి వస్తేనే దేవభిమానం దగ్గరికి వచ్చినా సరే నాకక్కర్లేదు పొమ్మని గట్టిగా వెనక్కి తిప్పి పంపించేసేటంత తీవ్రమైన నిష్కామత్వం ఉంటేనే ఈ యోగవాశిష్టం చదవాలయ్యా లేకపోతే మీకు పెద్దగా ఉపయోగం ఉండదు అని చెప్పినట్టు కూడా దీంట్లోంచి మనకి ఒక సందేశం వస్తుందేమో అనే పద్ధతి దీంట్లో కనిపిస్తోంది వాల్మీకి మహర్షికి ఏ రకమైన సందేహాలకు సావకాశం ఉంచడం ఇష్టం లేదని మనం పూర్వమే చెప్పుకున్నాం అందుకోసం మనం ఎక్కడున్నాం ఈ షరతులు ఎక్కడున్నాయి మనకి అంత నిష్కామత్వం ఉందా ఆ రకమైన స్థాయిలో మన దగ్గర తపస్సు ఆ రకమైన స్థాయిలో మన దగ్గర ధైర్యం ఉన్నదా భక్తి ఉన్నదా మనకి గ్రంథం మనకి వల్ల గ్రంథం మనం పట్టుకునేందుకు వీలైనటువంటి యోగ్యత లేదు దీనికి మనకి యోగ్యత లేదు అనేటువంటి భావం కలుగుతుందేమో అని ఆ భావాన్ని పోగొట్టడం కోసం వాల్మీకి మహర్షి గారు ఒక మూడో ఘట్టాన్ని కూడా దీంట్లో చేర్చాడు అరిష్టనేమి ఘట్టం తర్వాత ఆయన కారుణ్య కుమారుడైనటువంటి ఒక సత్పురుషుడు చరిత్రను కూడా దీంట్లో చేర్చాడు ఏమిటంటే పూర్వం అగ్నివేశ్యుడు అని ఒక ఆయన మంచివాడు ఉండేవాడు సత్పురుషుడు ఆయన గృహస్థు అయితే ఎప్పుడు మంచి వైరాగ్యంగా తపస్సు చేసుకుంటూ న్యాయంగా ధర్మంగా సంసారం చేసుకుంటూ ఉండేవాడు ఆయనకి కారుణ్యుడు అని ఒక కొడుకు ఉండేవాడు మంచి తెలివైన వాడు చిన్నప్పటి నుంచి చురుకుైన చదువులకు పంపించాడు గురుకులానికి చిన్న వయస్సులోనే విద్యలన్నీ పూర్తి చేసి వాడి ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వాడి పద్ధతి మాత్రం కొంచెం విచిత్రంగా ఉంది పిల్లవాడు చదువులన్నింటిలోనూ చురుగ్గానే వచ్చాడు అన్ని పరీక్షల్లోనూ బాగానే పాస్ అయ్యాడు అంతా బానే ఉంది గాని ఇంటికి వచ్చిన దగ్గర నుంచి అడంగా మంచంలో పడుకుంటాడు ఏ పని చేయడు ఎవరితోనూ మాట్లాడు కనీసం స్నేహితులతో కూడా ఉల్లాసంగా ఉండడు ఎంత పరమ బద్దకస్తులాగా అనిపిస్తున్నాడు చూస్తే సరే వయసు వచ్చినవాడు పిల్లవాడిని ఏమంటానులేని తండ్రిగారు కొంతకాలం మౌనంగా ఊరుకున్నాడు చూసి చూసి ఎన్నాడుపోయినా వీడి పద్దతి మారకపోయేటప్పటికీ ఒకరోజున తండ్రి గారు కుర్రాణ పిలిచి మనస్సులో ఉన్నటువంటి మాట ఏమిటో బయటికి లావదాన అభిప్రాయంతో ఏమిటి నాయన ఎప్పుడు చూసినా బద్ధకంగా మనసులో పడుకుంటున్నావు పెద్దలొస్తే వినయంగా దగ్గరికి వెళ్లి నమస్కారం పెట్టవు ఏదన్నా సందేహాలుంటే అడిగి తెలుసుకోవు పోనీ స్నేహితులతో ఉల్లాసంగానూ ఉండవు ఇప్పుడు ఏ రకంగానూ లేకుండా ఇలా బద్ధకంగా కాలక్షేపం చేస్తున్నావు ఏమిటి నీ మనస్సులో ఉన్నమాట అని అడిగాడు అడిగితే అప్పుడు ఆ కుర్రవాడు తన మనస్సులో ఉన్నటువంటి మహాకల్లోలాన్ని అప్పుడు మెల్లిగా బయట పెట్టాడు అతనేమన్నాయంటే నాన్నగారు మీ ఆజ్ఞ ప్రకారంగా నేను వేదాలన్నీ చదివేశాను శాస్త్రాలన్నీ చదివేశాను అయితే వేదాల్లో గాని శాస్త్రాల్లో గాని ఎక్కడా ఒక మాట మీద నిఖరంగా వాళ్ళు నిలబట్టం లేదు కొన్ని చోట్లేమన్నా మానవుడైన వాడు మరణించేదాకా సత్కర్మలు చేస్తూ ఉండవలసిందే అని చెప్పేశారు ఏమిటంటే కుర్వన్నేవేహ కర్మాణి సమాహ అన్నారు కొన్ని చోట్ల అంటే మనిషి బతికున్నంత వరకు కూడా సత్కర్మలు చేస్తు ఉండవలసిందే ఆపడానికి వీల్లేదు అన్నారు ఇది వేదవాక్యమే కొన్ని చోట్ల కలిగేటప్పటికి న ప్రజయా త్యాగే నైకే అమృతత్వమా నశు ఫలితమైనటువంటి మోక్షం అనేది ఎన్ని కర్మలు చేసినా సరే రాదు ఎన్ని సత్కర్మలు దుష్కర్మలు ఏమన్నా చేయి కర్మల వల్ల మాత్రం ఇది రాదు అని ఈ లో చెబుతున్నారు సరే ఏదో ఒక తోడు ఇట్లా ఉంది ఒక తోడు ఇట్లా సమన్వయంగా అర్థం చేసుకోవాలి దాన్ని మనం అంటారేమో ఈ సమన్వయం కోసం నేను వేదాలన్నీ చూశాను శాస్త్రాలన్నీ చదివాను గురువుల దగ్గర చర్చలు చేశాను ఎక్కడ చూసినా ఎవరి వాదాన్ని వారు సమర్థించుకుంటూ గ్రంథాలు రాస్తున్నారు తప్పితే నాకు సందేహం పోయేలాగా దీన్ని వివరించిన సందర్భాన్ని నాకు కనిపించడం లేదు కనుక ఎక్కడ చూసినా నాకు సందేహం మిగుల్తోంది కనుక ఏవి చేయాలో నాకు తోచట్లా చివరికి ఏం నిశ్చయం చేసుకున్నానంటే మనకి కర్మలు వద్దు ఈ వేదాంతాలు మనకి ఏమి వద్దు అని చెప్పేసి అన్ని వదిలేసి కేవలం స్తబ్దంగా మౌనంగా అలా పడుకుని ఉంటున్నానండి అంతే తప్పితే నాకు ఎవరి మీద అది ఏమి లేదు దేంట్లోనూ సారం కనిపించట్లే అని చేతి అన్నీ వదిలేశాన సారం కనిపించకపోతే ఏదైనా వాళ్ళు చేయాలంటే సమన్వయంగా కనిపించట్లే ఒక మాట నిలకడ కనిపించట్ల ఈ మాట నిలకడలేని వాళ్ల మాటలు పట్టుకుని మనం ఏదో ఒకటి చేసి నానా కష్టం పట్టం దేనికి అని చేతి నేను ఏమీ చేయాలని వదిలేశాను అన్నాడు తండ్రి గారికి అర్థమైంది ఈ కుర్రవాడి హృదయంలో ఈ పసి వయస్సులోనే ఉన్నప్పటికీ యవన వయస్సులోనే ఉన్నప్పటికీ వీడి హృదయంలో తత్వాన్ని గురించి ఒక అగ్నిపర్వతం లాగా లోపల పేలిపోతోంది వాడు శాస్త్రాలన్నింటినీ లోపలే మననం చేసేస్తున్నాడు మథనం చేసేస్తున్నాడు వేద వాక్యాలను సమన్వయం చేయాలని చూస్తున్నాడు వాడి విషయం బోధపట్టల్లా ఎందుకని ప్రారంభంలోనే ఆ మనస్సు పక్కదారి తొక్కేసింది అందుచేత వాక్యాలకు విభిన్నంగా కనిపించేటువంటి వాక్యాలకు సమన్వయం చేసి వేద సమ్మతమైనటువంటి నిర్ణయాన్ని తీసుకురావడంలో వాడి మనస్సు విఫలమవుతోంది అందుచేత వీడికి ఏం చెప్పాలా అని బాగా ఆలోచించి ఆలోచించి ఆ తండ్రి గారు ఏమన్నా అంటే ఆయన ఈ విషయంలో నీకు పరిపూర్ణమైనటువంటి సమన్వయాన్ని ప్రదర్శించాలంటే దానికి సమర్థమైనది మహాకవి మహా ఋషి సాక్షాత్ శ్రీరాముడు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు బ్రహ్మదేవుడు యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు సరస్వతీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందినవాడు ఆ వాల్మీకి మహర్షి ఉన్నాడయ్యా ఆ వాల్మీకి మహర్షి రచించినటువంటి యోగవాసి గ్రంథం మాత్రమే నీ సందేహాల్ని పోగొట్టగలదు ఆ గ్రంథాన్ని నేను నీకు ఉపదేశం చేస్తాను నువ్వు జాగ్రత్తగా విను ఈ ప్రశ్నలే గాక ఇటువంటి అనేక ప్రశ్నలను ఆయన ఆ గ్రంథంలో చర్చ చేసి నిర్ణయం చేశాడు అదంతా ఉపదేశం పొందినాక నువ్వు ఆలోచించుకో ఆ తర్వాత నీకు ఎలా తోస్తే అలా చెయ్యి నేనే రకంగా నిన్ను బలవంత పెట్టను తత్వ విషయంలో ఎవరు ఎవరిని బలవంత పెట్టకూడదు నేను నిన్ను బలవంత పెట్టను అని చెప్పి ఆ తండ్రి గారు ఆ విధంగా ఆ తండ్రి గారు తన కుమారుడైనటువంటి కారుణ్య కుమారకుడికి ఈ గ్రంథాన్ని ఉపదేశం చేశాడు ఆయన దాంట్లో ఏం చెప్పాడంటే ముందు సత్కర్మల ద్వారా మనస్సుని పరిశుద్ధం చేసుకోవాలి ఆ పైన జ్ఞానయోగం ద్వారా జీవన్ముక్తిని సాధించాలి అని ఈ గ్రంథం ద్వారా ఆయన నిరూపించాడు వాల్మీకి మహర్షి ఈ గ్రంథంలో నిరూపించబోయేది కూడా ఇదే ఈ విషయాన్ని ప్రత్యేకంగా ఉటంకిస్తూ ఈ కారుణ్య కుమారకుడు యొక్క కథను తన యొక్క పీఠికా భాగంలో చేర్చాడు వాల్మీకి మహర్షి ఈ కథ చెప్పడం ద్వారా వాల్మీకి మహర్షి మనకు చెప్పదలుచున్నదేమిటంటే ఈ యోగవాసి శ్రవణం చేయాలంటే దానికి కొద్దిగా విద్యావంతులై దానికి తోడు ఆధ్యాత్మిక జిజ్ఞాస ఎవరికైతే ఉంటుందో అలాంటి వారందరికీ కూడా ఈ యోగ వాసి గ్రంథమే అందరూ దీనికి అర్హులే అని ఆయన చెప్పదలుచుకున్నాడు అది చెప్పడం కోసమే ఈ కారుణ్య కుమారుడు యొక్క కథను ఆయన చెప్పాడు జై గురుదత్త